సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై ఐదు దేవాయినిది విన్న తనువున పొడమిన త్రియములు పునిగి ఎక్కడికి పోవునయ్యా పెనగి తల్లి కడబిడ్డలు భువిలో ఎనగుని ఎక్కడికేగుదురయ్యా పొదుగుచు మనమున పొడమిన ఆశలు అదనకెక్కడికి నరుగునయా పొదుగుచు జలముల నుండు మత్యములు పదవడియే గతి బాసీనయ్యా లలినొకటొకటికి లంకెలు నివే అలరుచునే మనియందునయా బలు శ్రీ వెంకటపతి నాత్మను కలిగి తివెక్కడి కలుషములయ్యా